గణపతిజుంహవామహే కవి కవీనాపమశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నోతిసాదనంధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపే గురు పరపరా పాని పాదం తోక్షిశి ముఖంశ్రుతిమల్లోకేమా క్షేత్ర క్షేత్రజ్ఞ నిరూపణ సందర్భంలో క్షేత్రమును పూర్తిగా కూలంకషంగా అధ్యయనం చేసిన పిదప క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం జేయం ఎత్తత్ ప్రవక్ష్యామి అనే శ్లోకాన్ని చూసి ఉన్నాము ఆ క్షేత్రజ్ఞతత్వం ఏదైతే గలదో అంటే క్షేత్రజ్ఞతత్వం అనగానేమి మీ యొక్క స్వరూపమే ఇప్పుడు మనిషి అలా కూర్చునుండగా ఓ దేహము ఇంద్రియములు మనస్సు ఉన్నాయి వాటి అన్నిటినీ ప్రకాశింపజేస్తూ దేహమును ఇంద్రియములను మనస్సును ప్రకాశింపజేస్తూ లోపల ఉన్న ఒకనొక జ్యోతి ఈ జ్యోతి అనే మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి జ్యోతి అనగానే ఏదో వెలుగుతో ఇలాగ దీపంలాగా ఉంటుందని ఆ దీపం ఎర్రగా ఉంటుందా పచ్చగా ఉంటుందా నీలంగా ఉంటుందా అని శ్రీకృష్ణుడు నీలంగా ఉంటాడు కాబట్టి ఆ జ్యోతి కూడా నీలంగా ఉంటుందని ఇలాంటి అతి తెలుగు చేతల ప్రసంగాలని దరిదాపులకు కూడా రానివ్వకూడదు ఆ జ్యోతి అక్కడే మంటలాగా ఉండేది కాదు అటువంటి ధ్యానాలు ఉంటే ఉండుగాక కానీ మనం మాట్లాడే జ్యోతి అది కాదు ఆత్మజ్యోతి అంటే అంటే చైతన్య జ్యోతి దాన్ని ఎలా చెప్పాలి ఏవో నాలుగు మాటలు ప్రయోగించగలం తప్ప మీ స్వరూపమే మీరు అనుభవ రూపులే ఉన్నారు నేను ఉన్నాను అనే అనుభవం మీకు ఉన్నదా లేదా ఎవడైనా లేదన్నట్లయితే మట్టిగా వేయాలి లేదని చెప్పడానికి కూడా నేను ఉన్నాను అనే అనుభవం ఉండాలి కదా సో ఆ నేను ఉన్నాను అనే అనుభవం ఏదైతే కలదో ఆ అనుభవమునకు మూలమునందున్న చైతన్యం ఆ ఎరుక ఎరుక దాన్ని సంస్కృత పండితులు చైతన్యం అన్నారు చిత్తను కూడా అంటారు వేమన యోగి దాన్ని ఎరుక అన్నాడు ఎరుక అని వర్ణించాడు తెలుగులో పద్యం గుర్తులేదు నాకు చాలా చక్కటి అనువాదం కనుక ఆ ఎరుక దాన్ని సంస్కృతంలో చైతన్యం అన్నారు జ్ఞప్తి అని కూడా అంటారు జ్ఞప్తి జ్ఞానం అంటే అనేక అర్థాలు ఉంటాయి ఒక అర్థం జ్ఞప్తి జ్ఞానం అనే పదానికి ఉన్న ఒక అర్థం ఆ ఎరుక సత్యం జ్ఞానం అనంతం అర్థం అదే అదిగో ఆ చైతన్య ఆ జ్యోతి అదియే క్షేత్రజ్ఞతత్వము దాన్ని క్షేత్రజ్ఞందుకున్నాము క్షేత్రమునంతనూ ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఇప్పుడు ఒంటి మీద ఏగవాలింది అనుకోండి ఏగవాలింది అని తెలుస్తుంది ఆ తెలివి ఎలా తెలిసింది చర్మానికి తెలుసుకునే శక్తి లేదు స్వతహాగా ఆ చైతన్య ప్రకాశం ఉండబట్టే ఏగవాలింది అనే సంగతి తెలిసింది చలి అని తెలిసింది స్పర్శ తెలుస్తోంది కంటికి చూపు తెలుస్తోంది ఆ లోపల జ్యోతి చైతన్య జ్యోతి ఉండబట్టే కంటికి రూప జ్ఞానము రూపము తెలుస్తోంది రంగు తెలుస్తోంది చెవులకు శబ్దం తెలుస్తోంది ముక్కుకు గంధం తెలుస్తోంది మనస్సు అనేకములైన విషయాలని తెలుసుకోగలుగుతోంది బుద్ధి కూడా గొప్ప గొప్ప శాస్త్ర పాండిత్యాన్ని కూడా పొందగలుగుతోంది దీనికి అంతకీ కారణము ఆ లోపల ఉండే తెలివి అనే అనే జ్యోతి తెలివి అనే దాన్ని జ్యోతి బయట ఉండే జ్యోతి దీపము ఈ బయట ఉండే దీపంలో అన్నీ తెలుస్తాయి అన్నీ కనపడతాయి అదేవిధంగా ఆ లోపల జ్యోతి ఉండబట్టే బుద్ధి అహంకార అహంకారము బుద్ధి మనస్సు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు దేహము ప్రపంచము ఈ క్షేత్రవర్గము ఈ లిష్టని ఈ క్షేత్రవర్గమంతా కూడా తెలుస్తూ ఉంటుంది ఏ వెలుగులో ఏ ఎరుకలో ఆ క్షేత్రవర్గమంతా తెలుస్తుండో ఆ ఎరుకకు క్షేత్రజ్ఞ అని పేరు మరి దాన్ని క్షేత్రజ్ఞ తత్వము అని ఎందుకు అన్నారు అంటే చూడండి తత్వము అనే మాట కనుక అనకపోతే దాన్ని జనులు ఏం చేస్తారంటే దాన్ని మొగాడనో ఆడదాడినో చేసేసి దానికి రంగు రూపం వేసేసి బట్టలు కట్టేసి ఊరేగింపేస్తారు పట్టుకుంటుంది తత్వం అనకపోతే పెట్టేస్తారు తీసుకెళ్ళి తత్వము అంటే కొంచెం వెనక్కి అంటారేమో ఆశ లేకపోతే పల్లకిలో పెట్టి ఊరేగించేస్తాను సో ఈశ్వరుణ్ణి ఉపాసించమంటే అది మానేసి ఊరేగిస్తేమైనట్టు డోంట్ మైండ్ సో ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ టు సే సచ్ థింగ్స్ సో ది పాయింట్ ఈజ్ తత్వము దానికి రూపము రంగు ఆకారము రుచి వాసన ఇవేమీ ఉండవు ఏమీ ఉండవు కాబట్టి మీకు ఊరేగించడానికి పనికి రాదు కాబట్టి దీన్ని దీని జోలికి మీరు రాకండి మీరు ఊరేగించుకుని వేరే వేరే పెట్టుకోండి దీనికి ఊరేగింపుకి సంబంధం ఏం లేదు సో అంటే అభిప్రాయం ఏదైనా ఒక ఆకారం ఇప్పుడు గురువు గారు అని ఒక ఆకారం అని మీరు పెట్టేస్తే ఆ గురువు గారిని విగ్రహంలా పెట్టేసి శాసనాన్ని పూజ చేసేస్తారండి లేకపోతే గురువు గారిని పల్లకీలో ఎక్కించేసి లేకపోతే ఏనుగు మీద ఎక్కించేసి ఊరేగించి పారేస్తారు ఏం తక్కువ జనాలు ఎంత ఉత్సాహంలో ఉన్నారన్నారు సో ది ది ఎనర్జీ దట్ అని ఇగ్నోరెంట్ పర్సన్ కెన్ మాస్టర్ ఈజ్ వెరీ వెరీ అన్యూషువల్ ఎనర్జీ ఉంటుంది నిజంగా సో విషయం తెలిసిన వాళ్ళు అంత ఎనర్జీ ఉండదు వాడేదో కావులుగా క్వైట్గా ఉంటాడు కాబట్టి తత్వము అంటే దానికి రూపు రంగు రుచి వాసన ఇలాంటివి ఏమీ ఉండదు ఇవేమి ఉండవు అందుకోసం క్షేత్రజ్ఞతత్వము సో అది నీకు చెప్తాను అని మొదలుపెట్టాను మొదలుపెట్టి నసత్తన్ అసదుచ్యతే అని చెప్పారు అవతారిక శంకరుడు అవతారికను అదే ప్రస్తావిస్తున్నారు అవతారికకు వచ్చే ముందు నేను మీకు కొంత పూర్వకంగా చెప్తున్నా ఆ తత్వము అది దాన్ని సత్త లేదు అసత్తనడానికి లేదు అది అలాంటిది కూడా ఉంటాయి నేను చాలా వ్యాఖ్యానం చేశాను ఇప్పుడు ఆ కథ అంతా మళ్ళీ అక్కర్లేదు అయినా ఒకసారి గుర్తు చేయటం ధర్మం కదా ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతూ మీ చేతనే మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి అంటే ఏ సమాధానాన్ని నేను అపేక్షిస్తానో అదే చెప్పాల్సి ఉంటుంది మీరు అదర్వైజ్ దా ప్రయో దా ఫలం లేకుండా అయిపోతుంది ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారనుకోండి సినిమాలో నాయకుడు నాయిక ప్రతి నాయకుడు వీళ్ళు ప్రధానమైనటువంటి పాత్రధారులు మిగతా వాళ్ళు అందరూ ఉంటారు ఈ నాయకుడు నాయిక వాళ్ళు చక్కగా డ్యాన్స్షో తీసేస్తూ ఉంటారు సినిమాలో ఈ డ్యాన్స్ ఎక్కడ చేస్తున్నారు నాయకుడు నాయిక డాన్స్ ఎక్కడ ఉన్నది తెర మీద ఉన్నది అవునండి ఒప్పుకున్నారా ఏమైనా సందేహం ఏమైనా ఉందా తెర మీద ఉన్నది ఉన్నది అన్నారా అన్నారు ఏమంటే తెర మీద నాయకుడు నాయిక నృత్యము వాస్తవంగా ఉన్నాయా లేచేతే అనిపించానా ఉన్నది దాన్ని కొని లేదా లేసేద్దామంటే మరి రెండు గంటల సేపు యాభై రూపాయల టిక్కెట్ యాభై రూపాయలు ఉంటుందా టిక్కెట్ యాభై డెబ్బై రూపాయల టికెట్ అవు మామూలుగా నాకు తెలుసు రూపాయి పోవాలి ఎంతో ఉండేది పెద్ద సైజు టిక్కెట్ సో కనుక అంత డబ్బు పోసి అక్కడ కూర్చుని రెండు గంటల సేపు అలాగ కళ్ళు అప్పగించి చూస్తున్నాడంటే ఉండబట్టే కదా చూడడం ఏమీ లేకపోతే చూడడానికి ఏం జనులు వెర్రివాళ్ళ కాదుగా కాబట్టి ఉంది అయితే యథార్థంగా ఉన్నదా లేదు ఉంది అన్నట్లయితే ఒక తంట లేదు అన్నట్లయితే ఇంకొక తంట ఉభయతో పాష రజ్జు అని అంటారు సో కొన్ని ముళ్ళు ఉంటాయి ఇటులాగినా బిగుసుకుంటుంది అటులాగినా బిగుసుకుంటుంది మామూలుగా మూడు ఒకవైపు లాగితే విడిపోతుంది ఇంకోవైపు లాగితే బిగుస్తుంది కానీ ఈ మూడు అలా కాదు ఇటులాగినా బిగుస్తుంది అటులాగేలా బిగుస్తుంది కాబట్టి ఆ తెర మీద వస్తువులు ఉన్నాయే వాటిని ఉన్నది అని కానీ లేదు అని కానీ చెప్ప వీలు లేదు సో ఎనీవే పరమాత్మ ఉన్నాడు అని మీరు అన్నారనుకోండి అంతే వెంటనే ఉన్నాడు అని అనేసేపటికి వెంటనే ఆయనకు ఒక కులం మతం రూపం రంగు అన్నీ అంటగట్టేస్తాను ఆ విధంగా ఉన్నాడని చెప్ప శక్యము కాదు అయితే మరి లేడా అయ్యో లేకపోవడం ఏంటి ఉన్నది పరమాత్మ ఒక్కటియే కాబట్టి లేదు అని చెప్పశక్యము కాదు ఎప్పుడైనా సరే ఉన్నది లేదు అనేవి దాని మీద మంచి విచారం చేశాను మేము మనం ఉన్నది లేదు అవి శబ్దములు ఆ శబ్దములతో తోడుగా ఒక ప్రత్యయము ఒకటి ఉంటుంది శబ్దము ప్రత్యయము ఉన్నది అనగానే ఎటుండది ఘాటము సో ఉన్నది అనే శబ్దము ఆ శబ్దానికి తోడుగా ఉండే ఒకనొక రూపజ్ఞానము ప్రత్యయము అంటే రూపజ్ఞానము రూపమే కనక్కర్ల శబ్దానము ఉన్నది ఏమిటి శబ్దము ఉన్నది ఫలానా శబ్దము ఉన్నది సో ఈ విధంగా ఉన్నది అనేప్పటికీ అది ఒక పరిచ్ఛన్న వస్తువు అనే భావన దానికి తోడుగా ఉంటుంది ఆ విధంగా పరమాత్మను ఉన్నది పరిచ్ఛన్నమైనటువంటి వస్తువు అని చెప్ప వీలు లేదు ఉపాసన కోసం మనం ఒక రూపాన్ని కల్పించుకోవడమే తప్ప పరమాత్మకు యథార్థంగా ఒక ఒక ఉన్నది అని చెప్పదగ్గ రూపమును యథార్థంగా పొసగదు అయితే లేదు అన్నాము లేదన్నా అసలే వీలు లేదు ఎందుకంటే ఉన్నది పరమాత్మ ఒక్కటే కాబట్టి ఆ విధంగా పరిచ్ఛన్నమైన వస్తువులను అంటే అల్పమైన వస్తువులను బోధించే సందర్భంలో ప్రయోగించే అస్థి నాస్తి శబ్ద ప్రయోగములు రెండూ కూడా ఆ శబ్దములు రెండు వాటికి తోడుగా ఉండే బుద్ధులు అస్థిబుద్ధి నాస్తి బుద్ధి ఈ రెండూ కూడా ఆ పరమాత్మయందు అనుగతము కావు అంటే వర్తించవు అని మనం చూసి ఉన్నాము నీతే దాని మీద ఒక శంక బయలుదేరుతుంది ఆ శంకని అవతారికలో శంకరులు ప్రస్తావిస్తారు సతశబ్ద ప్రత్యయా విషయత్వాత్ అసత్వా శంకాయా అది శంక శంకాశంకాన్నా ఒకటే ఒక సందేహం ఒకటి వస్తుంది ఎలా పరమాత్మ ఉన్నాడా అని నేను అడిగాననుకోండి ఉన్నాడు అని వెంటనే సపోజ్ నేను పరమాత్మ ఉన్నాడు అని నేను చెప్పిన వెంటనే మీరేమని నిర్ధారిస్తారు ఆయన మగవాడు అని నిర్ధారిస్తారా ఆ ప్రమాదం ఉందా లేదా ఒకవేళ కొని మగవాడు అవును కాదు కొని ఒకవేళ నేను పరమాత్మ ఉన్నది అన్నాను అనుకోండి ఓహో ఆ పరమాత్మ మగవాడు కాదా ఆడదా అని నిర్ధారిస్తారా ఓటర్స్ లిస్టులో ఉన్నట్టుగా ఆ ప్రాబ్లం వస్తుందా తర్వాత ఈ టూ కాకుండా టూ కాకుండా హిందీ టైప్లో చెప్తాను పరమాత్మ హై అని చెప్పారు అనుకోండి అంతే అది పురుషుడో స్త్రీ అయితే అంద ఇంగ్లీష్లో కూడా తెలుగులో అయితే ఉన్నాడు ఉన్నది అంటే స్త్రీ పురుష భేదం వచ్చేసిండే ఇంగ్లీష్లో పరమాత్మ ఈజ్ అన్నాననుకోండి అప్పుడు మీరు పురుషుడా స్త్రీ అన్నది మీరు నిర్ధారించలేరు కానీ మీరేం చేస్తారు కహాన్ వేరని అడుగుతారు అడుగుతారా అడుగురా పరమాత్మ ఈజ్ హై అనగానే ఎక్కడా అంటే అంటే ఏవేవో ఐడియాలు ఉంటాయి వైకుంఠంలోనా కైలాసంలోనా ఎక్కడా అని కాబట్టి పరమాత్మ ఉన్నా ఏ మాట చెప్పినా కష్టమే ఉన్నాడు అన్నా ఒక సమస్య ఉన్నది అంటే ఇంకో సమస్య ఈ పుల్లింగము స్త్రీలింగము తేడా తెలియని విధంగా ఈజ్ హై ఇలాంటి పదాలతో చెప్పినట్లయితే ఎక్కడా అనే ప్రశ్న వస్తుంది కాబట్టి స అనే శబ్దంతో పరమాత్మను బోధించుట కుదరదు సబ్ద అవిషయత్వా అది గమనించారా మీరు సత్యబ్ద అవిషయత్వా ఇక ప్రత్యయం ఒకటి ఉన్నది ఎప్పుడూ కూడా ఏది ఇంద్రియ అవుతూ ఉంటుందో ఇది మనం చూసాం ఏది ఇంద్రియ అవుతూ ఉంటుందో దాని దాని ఎడల దాని విషయమై ఉన్నది అని కానీ లేదు అని కానీ బుద్ధి ఉంటుంది బుద్ధి బుద్ధి అంటే జ్ఞానం ఒక మనోవృత్తి ఒక థాట్ అనమాట థాట్ ఇప్పుడు ఘటమునకు చెందిన థాట్ మీకు వచ్చింది అనుకోండి ఎవరు ఆ థాట్ ఎలా ఉంటుంది ఘటా థాట్ ఘటా థాట్ ఓకే ఘటా థాట్ అన్నప్పుడు ఘట అస్థి అన్నప్పుడు ఘటా థాట్ ఘట నాస్తి అన్నప్పుడు కూడా ఘటా థాట్ కాబట్టి ఆ థాట్ అస్థి థాట్లో విషయమవుతుంది లేకపోతే నాస్తి థాట్లో విషయమవుతుంది అస్థి అనే శబ్దంలో విషయమవటం నాస్తి అనే శబ్దంలో విషయమవటం అస్థి అనే థాట్లో విషయం అవటం నాస్తి అనే థాట్లో విషయమవడం ఈ విధంగా అస్థి నాస్తి శబ్దములకు అస్తి నాస్తి థాట్స్ మనోవృత్తులకు ఏది గోచరమవుతూ ఉంటుందో అది తప్పనిసరిగా పరిచ్ఛన్న వస్తువు అయి ఉంటుంది ఏమండి ఏదో పండుగో ఘటమనో పటమనో ఏదో ఒకటి అలాంటిది అయి ఉంటున్నాయి అలాంటిది ఇప్పుడు అజ గజహ అంటే ఏనుగు కేబుల్ మీద ఏనుగు లేదు నాస్తి బుద్ధిలో విషయమైంది ఏనుగు నాస్తి బుద్ధిలో విషయమైంది నాస్తి శబ్దంలో కూడా విషయమైంది లేదు అనే శబ్దంలో విషయమైంది లేదు అనే బుద్ధిలో విషయమైంది ఫలం అస్థి అన్నారనుకోండి అస్థి బుద్ధిలో విషయమైంది అస్థి శబ్దంలో విషయమైంది ఈ విధంగా ఏదైనా సరే అస్థి అనే శబ్దంలో కానీ నాస్తి అనే శబ్దంలో కానీ అస్థి బుద్ధిలో కాని నాస్తి బుద్ధిలో కాని విషయమయ్యే పక్షంలో అది తప్పనిసరిగా పరిచ్ఛిన్నమైన అంటే అల్పమైన వస్తువు అయి తీరును ఈ సిద్ధాంతం అర్థమైందండి మీకు మరి అటువంటిప్పుడు ఆ సిద్ధాంతం అలా ఉంటూ పరమాత్మని పట్టుకుని అస్థి అని అందానికి కాబట్టి సశ్శబ్ద ప్రత్యయ అవిషయత్వాత సచ్చబ్దమునకు కానీ సత్ ప్రత్యయము అనదు కానీ పరమాత్మ విషయము కాడు గనుక ఇప్పుడు ఏమని చెప్పాలి అసత్వాశంకాయ ఆ పరమాత్మ లేనే లేడు అని సందేహం లేదు దీని మీద స్వామి చిన్నజీ మహారాజు దృష్టాంతం ఒకటి చెప్తూ ఉండేవారు ఆయన చాలా చిత్రమైన దృష్టాంతాలు చెప్పేవారు ఒక్కొక్కళ్ళ ఒక్కో మహాత్మునిలో ఒక్కో విభూతి ఉంటుందిగా ఆయన ఏమంటే ఆయన దృష్టాంతో ఎలా చెప్పేవారంటే ఆయన నడిచి వెళ్తున్నారు వెళ్తుంటే ఎవరో కొత్తగా వచ్చారు ఆశ్రమానికి వచ్చి ఏమంటే ఈ దిగురికి వచ్చారు వచ్చే స్వామిజీ చిన్మయానందజీ మహారాజుని మీరేరుగులురా అని అడిగాడు ఇప్పుడు ఈయన ఏం సమాధానం చెప్పాలి ఎస్ అనాలా నో అనాలా నో అని చెప్పారనుకోండి అది అసత్యం అవుతుంది అసత్యం ఎలా చెప్తారు మహాత్ములు అసత్యం చెప్పరు ప్రాణం పోయినా అసత్యం చెప్పరు నోరు మూసి ఊరుకుంటారు తప్ప అసత్యం చెప్పరు చినమయానందజీని మీరు ఎరుగుందిరా అంటే నో అంటే అతని పాప ఇంకో చోటకు పరిగెడతాడు అసత్యం చెప్పరు ఏ పోతే ఎస్ అన్నారు సపోజ్ హీ సేస్ ఎస్ అది కూడా సమస్య ఎందుకో తెలుసిన అప్పుడు అతనికి ఏమర్థం అవుతుంది చినమయానందజీ అనే ఒక స్వామి ఉన్నారు ఆ స్వామిని ఈ స్వామి ఎరుగును అని అనుకుంటాడు అని ఎస్ కాబట్టి ఎస్ అన్నానికి వీల్లేదు ఎస్ అన్నా తప్పు సమాచారం వెళ్తుంది నో అన్నా తప్పేవుతుంది కాబట్టి దెట్ ఈజ్ నో ఆన్సర్ టు దట్ క్వశ్చన్ అంచేత్మడు ఏం చేయాలి ఆయన ఏం చేసే ఆయనే చెప్పారు కథ ఆయన ఏం చేసేవారి అంటే నవ్వి నాతో ట్రాహ్ అని తనతో పాటు తీసుకెళ్లేవారు తీసుకెళ్లి ఏమిటి నీకు చన్మయానందజీతో పని ఏమిటి నీకు అని ఏదో ఆ రకంగా కబుర్లలో పెట్టి మొత్తానికి అతని కబు అతను పర్యవటో బయటపెట్టే సమయానికి ఆ స్వామిని నేనే అని చెప్పేవాడు ఆయన సో ఈ కథలో రెండో భాగం గురించి మీరు చింత చేయకండి ఆ ప్రథమ భాగమే మీరు చూడండి ఆ ప్రశ్నకి ఎస్ అనే సమాధానం లేదు నో అనే సమాధానం కూడా లేదు సపోజ్ ఆయన నో అని చెప్పారనుకోండి చెప్తే ఈయనకు చర్మయానందుజీ తెలియదు అనే కంక్లూషన్కి వాడు వస్తాడు కాబట్టి నో అని చెప్పడానికి వీల్లేదు అలాగే ఇక్కడ కూడా పరమాత్మ సత్యబ్దమునకు విషయము కాదు అని చెప్పేప్పటికీ అయితే పరమాత్మ లేడు పరమాత్మ సత్ప్రత్యయమునకు విషయము కాడు అనేప్పటికీ అయితే పరమాత్మ లేడు అనే శంక ఎవరికైనా కలగచ్చు అప్పుడు మనం ఏం చెప్పాలి పరమాత్మ లేకపోవడమేమిటయా మీ తెలివితేటలంతా అంత అధ్వానంగా ఉన్నాయి పరమాత్మ లేకపోవడం ఏమిటి ఉన్నది పరమాత్మయే అని చెప్పాలి ఎక్కడ ఎక్కడేమిటి ఎక్కడ ఏం ప్రశ్న తెలివి తక్కువ ప్రశ్న అంతటా ఉన్నది పరమాత్మయే ఎవరి లోపల ఉన్నాడు మా గురువు గారి లోపల ఉన్నాడా మీ గురువు గారి లోపల ఉన్నాడా అదెక్కడమాట అంతటా పరమాత్మయే అందరి హృదయంలోనూ పరమాత్మయే ఉన్నాడు కాశీలో ఉన్నాడా కైలాసలో ఉన్నాడా అంతటా పరమాత్మయే ఉన్నాడు అని చెప్పాలి అందుకోసం ఈ శ్లోకం ఓకే అసత్వాశంకాయాడు పరమాత్మ అనే శంక కలుగుతూ ఉండగా జ్ఞేయస్య సర్వప్రాణి కరణోపాధి ద్వారేణ ఈ జేయస్య పదాన్ని వెనక్కి వేసుకోవాలి లేకపోతే అన్వయించదు జ్ఞేయస్య అసత్వాశంకాయా అని అదే అన్వయం ఓకే జ్ఞేయము అంటే జ్ఞేయబ్రహ్మ జ్ఞేమని అనుకున్నాం కదా ఎత్త జ్ఞేయం ప్రవక్ష్యామి ఆ జ్ఞేయ బ్రహ్మ అంటే మనిషి పుట్టినందుకు తప్పక తెలుసుకోదగిన ఏ బ్రహ్మ గలదో ఆ బ్రహ్మకు జ్ఞేయము అని పేరు ఆ జ్ఞేయము లేదు అనే శంక కలుగగా తెలిసిందండి జ్ఞేయస్సే పక్కన పెట్టుకోండి జ్ఞేయస్సే కామ సో దట్ అది వెనక్కిపోతున్నాయి ఇప్పుడు ఏం చేయాలి సర్వప్రాణి కరణోపాధి ద్వారేనా తదస్తిత్వం ప్రతిపాదయన్ తదస్తిత్వం తదంటే ఆ బ్రహ్మ అజ్ఞేయ బ్రహ్మ ఆ జ్ఞేయము జ్ఞేయ బ్రహ్మ అంటే మనం తప్పక తెలియదగిన పరమాత్మ ఉన్నది లేకపోవడమనే ప్రసక్తి లేదు అస్తిత్వం ఉన్నది అని శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తున్నాడు ప్రతిపాదయన్ అంటే వర్తమాన కాలం ప్రతిపాదిస్తూ ఉన్నాడు ఎలా ప్రతిపా ప్రతిపాదించడం అంటే నిరూపించుట నిరూపించుట అంటే మనకు స్పష్టంగా తెలిసి వివరించి చెప్పుట ఆ పని చేస్తున్నాడు ఆయన ఏ విధంగా పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ఆయన ప్రతిపాదిస్తున్నాడు సర్వప్రాణి కరణ ఉపాధి ద్వారే ఇప్పుడు మీరు చెప్పండి ఈ గదిలో సూర్యకాంతి ఉన్నదా చెప్పండి ఉన్నదని చెప్పాలి ఉన్నది ఈ దీపాల గురించి మీరు చింత చేయకండి సూర్యకాంతి ఉన్నది ఎలా తెలిసింది సూర్యకాంతి ఉన్నదని ఎలా తెలియడం ఏమిటండి ఇదిగో ఇది పండు చూస్తున్నాము కదా ఇది పండు ఇది ఇది సీస ఇవన్నీ చూస్తున్నాము అంటే సూర్యకాంతి ఉండబట్టే చూస్తున్నాము చెప్ప ఎలా చెప్పానో చూసా అంటే ఏమిటి సూర్యకాంతికి పండుకి ఏమైనా సంబంధం ఉందా పండు ఉంటే సూర్యకాంతి ఉండి పండు లేకపోతే సూర్యకాంతి ఉండదు అనే మాట ఏమైనా ఉందా ఏమీ సంబంధం లేదు కానీ సూర్యకాంతి యొక్క ఉనికిని పండు ద్వారా నేను నిరూపించినట్టయినది కదా అది సంగతి అది దాన్ని ఉపాధి అందం ప్రస్తుతానికి ఉపాధి పదాన్ని అంత మాత్రం తీసుకోండి ఓకే ఒక మీడియం సో పండు కనబడుతోంది అంటే సూర్యకాంతి ఉండబట్టే కనపడుతోంది కాబట్టి సూర్యకాంతి ఉన్నది నాకు పండుద్దు పండుతో సంబంధం లేకుండా ఆ సూర్యకాంతిని డైరెక్ట్గా చూపించంటే డైరెక్ట్గా చూడటం కుదరదు సూర్యకాంతిని డైరెక్ట్గా ఎవరు చూడలేరు ఇండైరెక్ట్గానే చూడాల్సి ఉంటుంది డైరెక్ట్గా చూడడానికి సర్వము దేనియందు ప్రకాశిస్తుందో దానిని కంటితో డైరెక్ట్గా చూడడం కుదరదు ఇండైరెక్ట్గానే చూడాలి ఇప్పుడు గ్రహణం వచ్చినప్పుడు ఇలా కళ్ళు పైకి పెట్టి చూడకూడదని ఏదో చిన్న ఫిలిమో ఏదో తీసుకుని దాని ద్వారానే చూడాలి అని అంటారు కదా డైరెక్ట్గా చూడకూడదు ఎనివే ఆ సందర్భంలో అలాగా చెప్పిన మొత్తానికి సూర్యకాంతి ఉన్నది అనే సంగతి మనకి తెలుస్తుంది ఆ సూర్యకాంతిలో ప్రకాశించే ఏవో కొన్ని వస్తువులను చూసి వాటి ద్వారా సూర్యకాంతి ఉన్నది అని నిర్ధారిస్తాం ఇంకో దృష్టాంతం చెప్తా ఈ దృష్టాంతాన్ని మీరు గట్టిగా పట్టుకోండి చాలా ఉపయోగపడుతుంది గోడ వెనకాల మనిషి ఒకడు ఉన్నాడు ఏమండి వాడి నీడ ఇటు పడింది అటు నుంచి సూర్యకాంతి వచ్చి నీడ ఇటు పడింది ఏమండి నీడ పడగానే అక్కడ వాడున్నాడు అని మీకు తెలుసు ఏమండి ఈ సినిమాల్లో అక్కడను ఈ గన్ను తోటికి పేల్చేపుడు ఇలాంటి సందర్భాలు ఏమైనా కొన్ని చూసుకుంటారు కదా వాడు చాలా పిల్లిలో వస్తూ ఉంటాడు కానీ వీడికి తెలిసిపోతుంది ఎందుకని నీడ చూస్తాడు కదా అలాగే కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి నీడ వస్తువా కదా కాదు అవునకూడదు నీడ వస్తువు కాదు నీడ ఏది కాదండి నీడ ఛాయ కదా నీడ ఏది కాదు వస్తువు కాదు కానీ వస్తువు కాకున్నా వస్తువు యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది చూడండి ఎంత బాగుందో దృష్టాంతం కాబట్టి ఛాయామృతం ఎస్య మృత్యుస్తస్మై దేవాయ హవిషా విధేమ అనో మంత్రం ఒకటి ఉంది కాబట్టి ఈ నీడ నీడ అవస్తువు అది అవస్తువు అంటే ఉన్నది కాదది ఉరికే అలా కంటే తప్ప అక్కడ ఏం సపోజ్ వెళ్ళి అక్కడ నీడని పట్టుకుని మొట్టేశారనుకోండి కథ పచ్చుకుని ఏమవుతుంది ఏమే అవుతుంది సో అది ఉన్నది కాదు కానీ ఉన్నది కాకుండా ఉన్నదాని తెలియడానికి ఉపయోగపడుతుంది దాన్ని ఉపాధి అంటారు కాబట్టి ఇంద్రియముడు కన్ను చూస్తోంది చూస్తోందా లేదా ఆ చూస్తోంది అయితే లోపల ఆ జ్యోతి ఉన్నది కొంతమంది బ్రుడ్డి వర్డ్ ఉంటాడు నా కన్ను చూడలేదంటాడు ఆహా నీ కన్ను చూడలేదు సరే కానీ చెవి వింటోందా లేదా వింటోంది కాబట్టి ఆ వెలుగు ఉన్నది నా కన్ను చూడదు చెవి వినదు అనుకోండి కానీ కన్ను చూచుటలేదు చెవి వినుట అని తెలుస్తుందా తెలుస్తుంది అది మనస్సు ఆ మనస్సుకి ఆ వెలుగు ఉన్నది కదా కాబట్టి లోపల ఆ జ్యోతి గలదు అని ఈ విధంగా ఒక ప్రాణిని మీరు తీసుకుంటే ఆ ప్రాణి లోపల ఆ చైతన్యము గలదు అని మనకు తెలుస్తూ ఉంటుంది సర్వప్రాణీకరణ ఉపాధి ద్వారేణ సర్వప్రాణి ఒకనొక ప్రాణి అనే ప్రసక్తి లేదు సర్వప్రాణీకరణ ఉపాధి ద్వారేణ అంటే అర్థం ఏమిటి ఇప్పుడు దోమలో చైతన్యం ఉందా లేదా ఉంది ఎందుకు తెలుసు అండి మీరు బనీను వేసుకుంటే ఎక్కడ బనీను కవర్ అయిందో అక్కడ వదిలిపెట్టేసి కవర్ లేని చోటకే వెళ్తుంది తర్వాత మీకు ముఖం ఇంత ముఖం ఉంటే అది ముక్కు దగ్గర చెవి దగ్గర ఎక్కడో సాఫ్ట్ స్పాట్ చూసుకుని అక్కడికే వెళ్తుంది ఎందుకంటే దానికి కొద్దిగా రక్తం కావాల్సి ఉంటుంది ఎంతో అక్షర్లా మామూలుగా ఒక డ్రాప్లో మైక్రోడ్రాప్ రక్తం దానికి అవసరం ఎందుకంటే అది ఆకలితో ఉంటుంది దానికి కడుపు ఉండాలి కదా కాబట్టి సో అది ఆ మైక్రోడ్రాప్ రక్తం కోసం పాపం చాలా కష్టపడుతూ మీరు ఏదైనా హోటల్ ఎక్కడ ఉన్నా వెతుక్కుంటారో టిఫిన్ కోసం ఇటువంటి తిరుగుతారా తిరగరా అలాగే దీన్ని కాబట్టి దాంట్లో కూడా చక్కటి చైతన్య శక్తి కాలేదు దోమలు నక్క పిల్లి చైతన్య శక్తి ఉన్నది ఒకడు వచ్చి నన్ను తిడుతున్నాడు అనుకోండి వాళ్ళు చైతన్య శక్తి ఉన్నట్టనట్ట ఉంది ఈయన్ని తిట్టాలి అనే ఐడియా వచ్చిందంటే వాళ్ళు చైతన్య శక్తి ఉండాలి ఇంకొక ఆయన వచ్చి మెల్లో దండా ఏదో వేసి పొగుడుతున్నాడు అనుకోండి ఆయనలో కూడా చైతన్య శక్తి ఉంది ఈ పొగడము తెగడ పొగడుట తెగడుట ఇవి సందర్భాన్ని బట్టి ఉంటాయి అవన్నీ ఉపాధులు కానీ వాటన్నిటి వెనుక ఆ పరమాత్మ యొక్క స్వర్వ చైతన్య జ్యోతి గలదు సర్వ ప్రాణీకరణ ద్వారా తదస్తిత్వం ప్రతిపాదన అంచేతనే దేవుడు ఉన్నాడా అని ఎవడైనా అడిగితే ఎవడైనా ఇద్దరు దేవుడు ఉన్నాడు లేడు అని ఇద్దరు వాదులు ఆడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా అవివేకులే ఎందుకంటే ఏ దేవుడు లేడని వాడు చూసారా వాడి ఉద్దేశంలో దేవుడు వాడు వాడికి ఉద్దేశం ఉంటుంది దేవుడి గురించి అటువంటి దేవుడు లేడని వాడు అంటాడు అటువంటి దేవుడే ఉన్నాడని వీడంటాడు ఇద్దరూ అవివేకులే ఆత్మ చైతన్య జ్యోతి అనే దేవుడు ఉన్నాడా లేడా నేను చెప్పండి లేడని ఎవ్వరూ చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే లేడని చెప్పడానికి కావలసిన ఆ చైతన్య జ్యోతి కూడా లేదని చెప్పడానికి కూడా ఆ చైతన్య జ్యోతి ఆవశ్యకమవుతూ ఉంటుంది అదియే పరమాత్మ లేదు అనే మాట అనడానికి వెనుక ఉండే వెలుగు అదే పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఉపాధి పరమాత్మ యొక్క అస్తిత్వము సకల ప్రాణికారణముల ద్వారా మనకి సుస్పష్టమవుతూ ఉంటుంది అంచేతనే దేవుడు ఉన్నాడా లేడా అనే వాదులాటలో మనం దిగకూడదు ఎందుకంటే ఉన్నాడని చెప్పేవాడు తెలివి తక్కువవాడే చెప్పేవాడు తెలుగు ఉన్నాడని చెప్పేవాడు తెలుగు తక్కువ వాడంటే ఓ రకంగా తెలుగు తక్కువ వాడేదో ఒక అభిప్రాయం మనస్సులో పెట్టుకుని దేవుడు ఉన్నాడు అంటాడు దేవుడు లేడు అని చెప్పేవాడు ఎలాగో తెలుగు తక్కువ వాడే వాడికేదో ఒక అభిప్రాయం ఉంటుంది దేవుడు లేడు దేవుడు అంటే ఏమిటో చెప్పును దేవుడు లేడన్నావు కదా ఏమిటో చెప్పు దేవుడంటే ఏమిటో చెప్పు దేవుడంటే అక్కడక్కడో కూర్చుని ఆయన ఎవో చేస్తూ ఉంట అలాంటి దేవుడు ఉన్నాడని చెప్పేవాడు లేడని చెప్పేవాడు ఇద్దరూ కూడా ఓ రకంగా అనవసరమైన విషయం మీద చర్చ చేస్తున్నట్టే లెక్క అంచేతనే దేవుడి యొక్క ఉనికి అస్తిత్వము నాస్తిత్వము ఇవి చర్చా విషయాలు కావు ఇవి తెలుసుకోదగ్గ విషయాలు మాత్రమే కాబట్టి సకల ప్రాణుల హృదయంలో ఆ వెలుగు రూపంగా ఆ పరమాత్మ ప్రకాశిస్తూనే ఉన్నాడు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ప్రతిపాదిస్తున్నాడు సో తదాశంకా నివృత్ర్థమాహా పరమాత్మ అనే తత్వము లేనే లేదు అనే ఆశంక ఎవరికైనా కలిగే ప్రమాదం ఉంది కనుక అటువంటి ఆశంక సందేహమును తొలగించుట కొరకై శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు సో సర్వతః పాణిపాదం తత్ ఆ పరమాత్మ సర్వత పాణిపాదం అంతటా చేతులు కాళ్ళు కలవాడు అని అర్థం సో అంతటా చేతులు కాళ్ళు ఉన్నాయి ఆ పరమాత్మకు అంతటా చేతులు కాళ్ళు ఉన్నాయంటే ఆ పరమాత్మ అనేవాడు ఒక ఆయన ఉంటాడు ఆయనకి కొన్ని లక్షల కోట్ల వేల లక్షల కోట్ల చేతులు కాళ్ళు ఉన్నాయని అనుకోకూడదు అది కాదు అనుకునే పద్ధతి ఇప్పుడు విశ్వరూపం సినిమాల్లో చూపిస్తారు అలా ఉంటాడు పరమాత్మని అనుకోకూడదు సినిమాల్లో వాళ్ళు ఎందుకునో అలా చూపిస్తారు వాళ్ళకి చేతనైన పద్ధతిలో వాళ్ళు ఏదో స్క్రిప్ట్కి అలా చేస్తూ ఉంటారు అంచేతనే సినిమాను చూసి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు సినిమా ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తేనే మంచిది ఎప్పుడైనా మీకు భక్తి ఏదైనా కావాల్సి వస్తే భగవద్గీత చదువుకోవాలి తప్ప భక్తి సినిమా చూస్తే పని అవ్వదు భక్తి సినిమా చూస్తే ఏవో అరడదని సూపర్ స్టేషన్స్ నెట్టి మీద వేసుకుని వేసినట్టు అవుతుంది కాబట్టి భక్తికి కావాల్సింది భక్తి సినిమా కాదు భక్తికి కావాల్సింది తత్వమును అరవిట సరే సో ఒక విచిత్రమైన ప్రాణి ఒకటి ఉంటుందని ఆ ప్రాణికి ఎక్కడ చూసినా చేతులే కాళ్ళు ఉంటాయని దాని పేరే పరమాత్మనే అనుకోకూడదు అట్ ఈ నాట్ వాటి సర్వతః పాణిపాదం సమాసపదం సో అంటే అర్థం ఏమిటి చేతులు మీకు కనపడితే ఆ చేతులలో ఉండే శక్తి పరమాత్మయే ఎక్కడెక్కడ కాళ్ళు కనపడితే ఆ కాళ్ళలో ఉండే శక్తి పరమాత్మగే ఇది ఎలాగంటే ఈ గదిలో సూర్య సూర్యకాంతి ఉన్నదా ఉన్నది ఎలా చెప్పగలరు ఇదో ఈ పళ్ళను చూసి ఈ పళ్ళు ఉన్నాయి కనుక కనబడుతున్నాయి కనుక సూర్యకాంతి ఉన్నట్లే సపోజ్ పళ్ళు కాకుండా ఇంకేమైనా ఉన్నాయనుకోండి మొక్కలు ఉన్నాయనుకోండి వాటిని బట్టి కూడా చెప్పచ్చు సూర్యకాంతి కలదు దీన్ని బట్టి అయినా చెప్పచ్చు అదేవిధంగా ఈ ఆత్మజ్యోతి యొక్క అస్తిత్వం నిర్ధారించుటకు మీరు చేతుల్ని మీరు దృష్టాంతంగా చెప్పచ్చు చేతులు చేసే పనేమిటి పట్టుకొనుట అది చేతులు పని చేతులు పట్టుకొనుట అని చెప్పాలి చేతులు చేసే పనేమిటంటే తినుట అని చెప్పకూడదు తినుట అంటే నోరు చేసే పని ఏమిటంటే తిన్ను అని చెప్పాలి చేతులు చేసే పని ఏమిటంటే కాళ్ళు చేసే పనేమిటి అంటే నడచ్చుట అని చెప్పాలి మేము ఈ మధ్యన నడవడం మానేసం అండి అని చెప్పకూడదు కాడు చేసే పని నడచ్చుట జిఫ్ఫ రుచులను ఎరువుట రుచులను ఆస్వాదించుట నోరు చేసే పని పలుకుట ముక్కు చేసే పని ఆఘ్రాణించుట ఇత్యాదు సో ఆ విధంగా ఈ సర్వత వీటి ఈ ఫంక్షన్స్ అంటే ఈ కార్యములన్నిటి వెనుక ఈ క్రియలన్నిటి వెనుక ఉన్నటువంటి ఆ చైతన్య జ్యోతి ఏది కలదో అదియే పరమాత్మ కాబట్టి ఇప్పుడు పరమాత్మకి ఎన్ని చేతులున్నాయి ఎక్కడున్నాయి అంటే ఎక్కడెక్కడ చేతులున్నా ఆ చేతులన్నీ పరమాత్మలే ఎన్ని కాళ్ళున్నాయి ఎక్కడెక్కడ కాళ్ళున్నా ఆ కాళ్ళన్నీ పరమాత్మలే ఇది ఒక ఆయన ఇంతపుడు ఉత్తరం రాశాడు కన్నుతోటి ఈ మూల నుంచి అమూలై నాలుగు పేజీల ఉత్తరం ఈ ఇంకెక్కడుంది అంటే ఏం చెప్తారు ఇంకెక్కడుంది అయ్యో ప్రతి పేజీలో ప్రతి లైన్లో ప్రతి పదంలో ప్రతి అక్షరంలో ప్రతి కొమ్ములో అక్షరాలకు కొమ్ములు ఉంటాయి ఇంకో కదా ఆల్ స్క్రిప్ట్స్ సపోజ్ గ్రామర్ తప్పుగా రాసేడు అనుకోండి అక్కడ కూడా ఇంకున్నది గ్రామర్ కరెక్ట్గా రాసాడు అనుకోండి అక్కడ కూడా ఇంకున్నది అవకతవంగా రాసిన చోటు కూడా ఇంకుంటుంది చాలా శుద్ధ బాగా రాసిన చోట కూడా ఇంకుంటుంది ముండ్రంగా అందంగా రాసిన దాంట్లో కోలగా వికారంగా రాసిన దాంట్లో మంత్రాలు రాసిన దాంట్లో కిక్కు రాసిన దాంట్లో కూడా ఇంకు అయ్యో ఇంకు లేని చోటే లేదు అదేవిధంగా ఆ పరమాత్మ అన్ని చేతులు ఆయన చేతులే సర్వత పాణిపాదం అన్ని కాళ్ళు ఆయన కాళ్లే భాష్యకారులు ఏం చెప్పారు చూద్దాం సర్వత పాణిపాదం సర్వత పాణయ పాదాశ్చ అది బహువ్రీ సమాసం శంకరులు అస్యా అన్న చోట మీరు సమాస సమాస పద్ధతికి తెలుసున్నవాళ్ళు ఎస్య సహా అని పెట్టుకోవాలి మనం మామూలుగా ఎస్య సహా అంటూ ఉంటాం ఆయన శంకరులు కూడా మనం చెప్పినట్టుగానే ఎస్య సహా నక్కర్లేదు ఇదే పుస్తకం కాదుగా అస్య అంటే సరిపడుతుంది ఓకే అస్య అంటే ఈ పరమాత్మకి సర్వతహ అంటే తసిల్ అనే ప్రచయం దానికి సర్వత్ర అని అర్థం సప్తమీ అర్థం కసి పంచమీ అర్థం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కానీ ఇక్కడ మటుకు సప్తమీ అర్థం సర్వత అంటే అన్ని వైపులు అన్నింటి నుండి అని అలా చెప్పకూడదు అన్నింటి అన్నింటియందు అని చెప్పాలి సర్వత్ర అన్నింటి ఎందు ప్రాణయ పాదాశ అన్నింటి ఎందు అంటే అర్థం ఏమిటి సకల ప్రాణుల ఎందు మనం ముందే అనుకున్నాం ప్రాణుల యొక్క కరణములు కరణములు అంటే చేతులు కాళ్ళు మొదలైన ఇంద్రియములు వాటి ఉపాధి అనుకున్నాం కాబట్టి సకల ప్రాణుల ఎందు సర్వత సకల ప్రాణుల ఎందు పాణయ చేతులు పాదాస్ట కాళ్ళు కూడా ఎస్యా పరమాత్మకు ఉన్నవో సహా అయితే ఇక్కడ నపూంసకలైన ఎస్య తత్ సర్వత పాణిపాదం ఓకే నపూంసకలింగం అదే అంటున్నారు శంకర్లు తత్ జ్ఞేయం నపూంసకలింగం కనుక చెప్పాలంటే అంటుంది తత్ను శ్లోకంలో కూడా ఉంది తత్ తత్ అంటే ఆ జ్ఞేయం అంటే మనిషి పుట్టినందుకు తప్పక తెలుసు తెలియదగిన పరమాత్మ బ్రహ్మ అనర్థం సో ఆ పరమాత్మ సకల ప్రాణుల ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎలా ఉండడం ఏమిటి చే పట్టుకునే చేతుల రూపంగా నడిచే కాళ్ళ రూపంగా ఉన్నాడు మోకో కహా ఢూంధేరే బందే మైతో తేరో పాస్మే బందే అంటే ఏదో పిలుపు ఏదో అర్థం ఉండి ఉంటుందండి వరి మానవుడా లేకపోతే సేవక బండా బండా అంటే సేవక అనేది అర్థం వరి వెదమొహం నన్ను నువ్వెక్కడ నా కోసం ఎక్కడ వెతుకుతున్నావురా మోకో కహా ఢూంధే ఏవుల కోసం వెతికిస్తూ ఉంటారు జనాలు చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టి వెతికేస్తూ ఉంటారు చాలా శ్రద్ధగా వెతికేస్తారు నన్ను ఎక్కడ వెతుకుతున్నావు నువ్వు మైతో తేరే నేను నీకు చాలా దగ్గరగా ఉన్నాను ఎక్కడ ఆయన నా మందిరమే నా మస్జిద్మే అలా చెప్తాడు కబీర్ దాస్ నా మందిరమే నా మస్జిద్మే నా తీర్థమే నా యాత్రమే నా వ్రతమే నా ఉపవాసమే ఆయన అన్నింటినీ తీసుకోవాల్సింది అంటే నహినుందా న్యాయం వాటిని ఆయన నిందించట్లేదు పరమాత్మ అక్కడ మాత్రమే ఉన్నాడని మీరు అనుకుంటే పొరపాటు తెలుసుకుని టైం వచ్చేప్పుడు మరి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక మొత్తం జీవితం అంతా కూడా తీర్థము వ్రతము అలా పట్టేసి కూర్చుంటే కుదుర్తుంది టైం కమ్స్ వ్యూహౌటు నో సో నా కాశీ కైలాసమే ఆయన అంటాడు అలాగే కాబట్టి మైతో తేరో పాస్ మే నా క్రియా కళాపమే నా అంతర్మే నా తంతర్మే మైతో తేరో పాస్ మే అని ఫైనల్ గా ఆయన ఏమంటాడంటే మైతో విశ్వాస్ మే హీన్ని ఈ విశ్వాస్ బిలీఫ్ అని ట్రాన్స్లేట్ చేస్తారు మన తెలుగు తక్కువ ముఖాలు ఏమంటే ఇన్ని మాటలు చెప్పిన వాడు బిలీఫ్ అంటాడా ఆ మంత్ర ఆ కబీర్దాసు అంత తత్వం చెప్పి ఆఖరికి ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే నమ్మకంలో ఉన్నాడని చెప్తాడా నమ్మకం ఆది నమ్మకం అర్థం చెప్పినట్లయితే ఇది తెలివి ఎందుకంటే నా తీర్థమే నా కాశీమే నా కైలాసమే నా తంత్రమే నా మంత్రమే నా వ్రతమే నా ఉపవాసమే ఇంకా నమ్మకానికి ఇంక అవకాశమే ఉన్నది విశ్వాసం అంటే నమ్మకం కాదు వివిధ శ్వాస పీల్చే గాలి విడిచిపెట్టేదాని దీన్ని రవీంద్రనాథ్ టాగూర్ చాలా కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేశారాయన కాబట్టి గాలి పీల్చినప్పుడు నేనున్నాను ఆ పీల్చే గాలిలో నేనున్నాను విడిచిపెట్టే గాలిలో నేనున్నాను అని కఠోపనిషత్తు కూడా అలాగే చెప్పింది ఊర్ధ్వం ప్రాణ ఉన్నయతి అపానం ప్రత్యగశ్యతి ఊర్ధ్వం ప్రాణ కాదు ప్రాణం ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి అపానం ప్రత్యగశ్యతి మధ్యే వామన ఆసీనం విశ్వేదేవా ఉపాసతే కఠోపనిషత్తుడు వామనుడు ఆయన వామనుడు అంటే వామనావతారం symbolic. నుంచే వచ్చింది వామనావతారం సింబాలిక్ హైలీ సింబాలిక్ ఈ కథ కథలనన్నిటినీ సింబాలిక్గా తెలుసుకోవాలి అంతేగాని BC lo జరిగింది బీసీలో lo ఈడీలో జరిగిందా అని మొదలు పెట్టకూడదు సింబాలిక్ అది ఆయన వామనుడు వామనుడు అంటే ఎంత ఉంటాడు ఇంత ఉంటాడు వేళ్ళన్నింటిలో పొట్టిదేది అంగుష్టం అంగుష్టమాత్ర పురుష వివిధ రేళ్ళు ఐదు ఉంటే వాటన్నింటిలోకి వామనం ఏది ఇది ఇంత ఉంటాడు ఇక్కడ ఉంటాడు మధ్యే కూర్చుని ఉంటాడు మధ్యే వామనమాసీనం విశ్వేదేవా ఉపాసతే విశ్వేదేవా అంటే కన్ను చెవి ముక్కు మొదలైన ఇంద్రియములన్నీ కూడా ఆ వామనున్నే ఉపాసన చేస్తూ ఉంటాయి ఈ వామనుడు ఏం చేస్తాడంటే ఇక్కడ కూర్చుని ఏం చేస్తూ ఉంటాడు విడి విడిచిపెట్టే గాలిని పైకి తోషిస్తూ ఉంటాడు ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి అపానం ప్రత్యగశ్యతి పీల్చే గాలిని లోపలికి లాక్కుంటాడు ఎక్కడ కూర్చొని ఉంటాడు వామనుడు విశ్వేదేవా ఉపాసతే ఏతద్వై తత్ అని ఉంటుంది కఠోపనిషత్తులో ఆ పరమాత్మ గురించి నువ్వు అడిగేవే అది ఈ వామనుడే అని చెప్తాడు అది విశ్వాసమే అంటే ఆ ఉపనిషద్వాక్యాన్ని ఆయన విశ్వాసనే మాటలో చెప్పాడు కాబట్టి సర్వ పాణిపాదం త